జుంటి తేనెల తేయదనం మిసిమి వెన్నెల చల్లదనం పాలమేగడల కమ్మదనం అరవిరిసిన గులాబీల చక్కదనం వీటన్నిటి సమాహారం కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు ఎంతో మంది ప్రియులకు ఆయన అభినవ పోతన పోతన గారి కవిత్వంలాగానే ఆయనదో కరుణారస ప్రవాహం కమనయ కవితా ఆయనే కరుణశ్రీ ఆ మహాకవే దంజాల పాపయ్య శాస్త్రి గారు ఆయన కలంతో రాయుడు కరుణతో రచన చేస్తాడు ఆయన కాగితంపై రాయడు రసప్లావిత హృదయాలపై రాస్తాడు ఆయన కవితా వస్తువు కరుణ ఆయన కవిత్వ ఛందస్సు కరుణతో నిండిన మనస్సు ఏకోరస కరుణయేవా అన్న శృతివాక్యానికి సాకార స్వరూపం కవిత్వమే జీవితంగా జీవితమే కవిత్వంగా ప్రవర్తించిన మహా మహామనీషి పాపయ్య శాస్త్రిగారు తన పద్యాలతో పాఠకులను మురిపించి మైమరపించిన మధుర కవి ఆయన పిన్నలకు పెద్దలకు పామరులకు పండితులకు అందరికీ అర్థమయ్యేలా కవిత్వాన్ని అందించిన సుకవి చూడామణి ఆయన గాజుల భక్తుడి మలారంలోనే కాదు రిక్షాకార్మికుడి సీటు అరల్లో కూడా ఆయన గ్రంథాలు సుగంధాలు వెలదల్లాయి అరవై ఏళ్ల హరిదాసు కంఠంలోనే కాదు ఆరేళ్ల చిన్నారి పాప చిత్తంలో కూడా ఆయన పద్యాలు స్థిరంగా నిలిచాయి మెడలో రుద్రాక్షలు వ్రేలాడే మేటి విద్వాంసుడే కాదు చెప్పులు కుట్టుకునే చినుగుచొక్క చిన్నవాడు కూడా ఆయన కవితల్ని చకచకా అప్పగిస్తాడు గుడిలో భారతం చెప్పే పౌరాణిక స్వామి కాదు బడిలో గంటకొట్టే బంట్రోతు కూడా ఆయన రచనల్ని సాభినయంగా చదువుతాడు ఆయన పద్యాలు ఘంటసాల సూరిబాబు పట్నాయకుల గళాలలో మరింత మాధుర్యమైనాయి వడ్డాది పాపయ్య వి కామేశ్వరరావు బాపు బాలీ చిత్రకారుల కుంచెల్లో వింతహొయలు సంతరించుకున్నాయి పాపయ్య శాస్త్రి గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలంలో కొప్పరు గ్రామం అనే పల్లెటూళ్ళలో ఆగస్టు నాలుగవ తేదీ పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరంలో జన్మించాడు పాపయ్య శాస్త్రి గారి తల్లి మహాలక్ష్మమ్మ తండ్రి పరదేశయ్య కొప్పర్రుకు దగ్గరలోని కొమ్మూరు గ్రామంలో ప్రాథమిక మాధ్యమిక విద్యాభ్యాసం ముగించిన పాపయ్య శాస్త్రికి సంస్కృత భాషపై మక్కువ ఎక్కువైంది ఆయన భమిటిపాటి సుబ్రహ్మణ్య శర్మ గారి దగ్గర రఘువంశం కుమార సంభవం కావ్యాలను అధ్యయనం చేసి కుప్ప ఆంజనేయ శాస్త్రి గారి వద్ద కిరాతార్జునేయం శిశుపాలవధ నైషధం కాదంబరీ కౌమదీ ప్రతాపరుద్రీయాలను చదువుకున్నాడు రాష్ట్ర భాషా విశారద ఉభయ భాషా ప్రవీణ హిందీ భాషా ప్రవీణ పరీక్షల్లో ఉత్తీర్ణులై అమరావతిలోని రామకృష్ణ విద్యాపీఠంలోను గుంటూరులోని స్టాల్ గర్ల్స్ హై స్కూల్లోను ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోను అధ్యాపకులుగా పనిచేశారు ఆయన సతీమణి అనసూయాదేవి కుమారుడు డాక్టర్ జయకృష్ణ బాబూజీ ఎనభై సంవత్సరాలు జీవించిన ఆయన అందులో అరవై ఏళ్లు కవిగా పండితుడిగా అధ్యాపకుడిగా వ్యాఖ్యాతగా సంపాదకుడిగా సారస్వత సేవనే ఊపిరిగా జీవితాన్ని గడిపాడు ఆయనకు నవరసాల్లో కరుణరసం అంటే వల్లమాలిన ఇష్టం అందుకే కరుణశ్రీ అని కలం పేరు పెట్టుకున్నారు క్రౌంచపక్షుల వియోగాన్ని చూసి విచలిత మనస్కుడైన వాల్మీకి మహర్షి శోకం శ్లోకంగా మారినట్లు పాయిఖానాలు పరిశుభ్రంచేసే పాకీ పిల్లను చూసి పదహారేళ్ల పాపయ్య శాస్త్రి నోటా వెలువడిన పలుకులు పద్యాలుగా పరవశించాయి ఒక్కరోజీ బయటకుల ఒక్క క్షణంప సామాజిక స్పృహ కవిత్వంలో ఉండి తీరాలని గొంతుచించుకున్న విమర్శకులకు ఆనాడే తన తొలి పద్యం ద్వారా సమాధానమిచ్చారు సహృదయ కవి పాపయ్య శాస్త్రి గారు పాకీరానిగ నాడి పోసికొను ఈ పాపిష్ఠిలోకముకీ తీర్చుకొనంగ జగదంబా జన్మ జన్మాలకు పాకి పాకీపిల్లను జగదంబాని సంబోధించటం ఆయనకే చెల్లింది అంతేకాదు పాకీదే కదా మాకు మా జనని బాల్యం మందు సంజీవనీ అని ప్రతి తల్లి మా చిన్నప్పుడు నువ్వు చేసిన చేసిందని ఆ పవిత్రమూర్తికి నమస్సులర్పిస్తారు పన్నెండు పద్యాలలో ఆనాటి నుండి జీవితాంతం వరకు సమాజంలో ఏ చిన్న సంఘటన తనను కదిలించినా కరిగించినా దానిని కవితాశిల్పంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది శతాధికమైన అంశాలపై తాను రాసిన కవితలను ఐదు భాగాల ఉదయశ్రీ కావ్యంగా రూపొందించారు ఆయన దృష్టిలో కవిత్వం ఒక కమ్మని అనుభూతి మానవత్వంలో నవత్వం చూపించే అందాల ఆశాజ్యోతి అది జీవిత విపంచ మేళవించి ముగించిన కళ్యాణ గాంధర్వ గీతి అది ఎదలో మెదులుతుంది పదంలో కదులుతుంది ఉదయాన్ని సృజిస్తుంది అందిస్తుంది అది సత్య సనాతనం నిత్య వినూతనం జంచాల పాపయ్య శాస్త్రి గారి సమత మమత దయ సానుభూతి సంస్కృతి జాతీయత దైవభక్తి దేశభక్తి వంటి ఆదర్శ గుణాలను అక్షరాల్లో రంగరించి ఆ కవితామూర్తాన్ని ఆంధ్రులకు అందించి ఆబాలగోపాలాన్ని ఆనందింపజేసిన నిజమైన ప్రజాకవి కరుణాసింధువైన గౌతమ బుద్ధుణ్ణి కరుణశ్రీగా భావించారు అదే తన కలం పేరుగా గ్రహించారు ఎందరెందరో నామాంత శ్రీమంతులకు మార్గదర్శకులైనారు ఆయన రచించిన గ్రంథాలు చిన్నవి పెద్దవి మొత్తం డెబ్బై వాటిలో అత్యంత ప్రధానమైనవి మూడు అవి ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ ఈ కావ్యత్రయంలో నీకిష్టమైన కావ్యం ఏది అన్న పాఠకుల ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఉదయశ్రీ నా హృదయం విజయశ్రీ నా శిరస్సు కరుణశ్రీ నా జీవితం అని బ్రాడీపేటలో రిక్షాలో దారిలో ఒక దృశ్యం చూశారాయన ఒక పూలతోట మధ్యలో సున్నపు రాతి మేడ మేడపైన ఒకే గది ఆ గదిలో నుంచి ఒక తంటి పిల్లాడిని ఎత్తుకుని క్రిందకు దిగుతున్న కన్న తల్లి ఇంకేముంది అది రమణీయ పుష్పవనము ఆవనమందొక మేడ మేడపై నది యొక్క మారుమూల గది ఆ గది తలుపులు తీసి మెల్లగా పదునైదండ్ల ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల జంకొదవెడు కాళ్లతోడ దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగన్ అదే కుంతి కుమారి కవితాఖండికలో మొట్టమొదటి పద్యంగా రూపొందింది ఒకసారి కరుణశ్రీ గారింటికి ఒక మిత్రుడు వచ్చాడు కరుణశ్రీ గారు అతన్ని కూర్చోమని చెప్పి లోపలికి వెళ్లారి కాఫీ తెద్దామని ఆ రోజుల్లో వారి ఇంట్లో పెద్ద బుషు రేడియో ఉండేది దానిమీద రెండు గులాబీ పువ్వులు పెట్టి ఉన్నాయి జంట గులాబీ అన్నమాట కరుణశ్రీ గారు రెండు కప్పులతో కాఫీ తీసుకుని వచ్చేటప్పటికి రేడియో గులాబీలు రెండు అదృశ్యమయ్యాయి తొడిమలు మాత్రమే ఉన్నాయి ఇటు చూస్తే వచ్చిన మిత్రుడు కసకసమని ఆ గులాబీ రేకుల్ని నెమరు వేస్తున్నాడు కరుణశ్రీ గారు నిశ్చేష్ఠులైన సుకుమారమైన గులాబీల తొడిములను మాత్రమే మిగిల్చి ఉన్నపళంగా పడంగా అమాంతం కొరికి నమిలి తింటున్న ఆ మిత్రుడు నిర్వాహకం పాశవికంగా ప్రవర్తించే మనుషుల తత్త్వాన్ని ఆయనకు బోధపరిచింది సజ్జనులపై దుర్జనులు బలహీనులపై బలవంతులు అమాయకులపై అహంకారులు అబలపై కామాంధులు దళితులపై అగ్రవరుణులు శ్రమజీవులపై పెత్తందారులు చెలాయించే అధికార మదాన్ని దృష్టిలో పెట్టుకుని పుష్ప పద్యాలు పురుడు పోసుకున్నాయి కరుణరసానికి కనకాభిషేకం చేయించిన మధుర కవిగా పుష్ప విలాపాన్ని తెలుగు జాతికి అందించిన గొప్ప కవి పుష్ప విలాపంలో నేనొక పూల మొక్క నిల్చి చివాలున కొమ్మ వంచి నడునంతలో నవిరులన్నయ్యూ జాలిగా నూళ్లు మా ప్రాణము తీతువాయనుచు బావురు ఈ పద్యం బహుళ ప్రచారం పొందిన తొలి రోజుల్లో ఆడవాళ్లు తలలో పూలు పెట్టుకుంటాని కూడా భయపడేవాళ్లని ప్రముఖ గాయని శ్రీమతి జానకి అంటారు గుంటూరులో శ్రీమతి జానకి తన గాన ఆహూతుల్లో కూర్చున్న కరుణశ్రీని ఉద్దేశించి ఆమె సహృదయంతో చమత్కరించారు ప్రకృతిలోని అణువణువున కరుణరసాన్ని దర్శించిన కరుణాద్ర హృదయుడు కరుణశ్రీ కుంతి కుమారిలో అధిరమణీయ పుష్పవనము వనమందొక మేడ మేడపై నది యొక్క మారుమూల గది ఆ గది తలుపులు తీసి మెల్లగా పదునైదండ్లయీడుగల బాలిక పోలిక రాచపిల్ల జంకొద వెడి దిగుచున్నది క్రిందికి మెట్ల అని ఈ కవితాఖండిక సరస సంగీత చక్రవర్తి ఘంటసాలవారి కంఠంలో కమనీయంగా వెలువడి తెలుగు రసప్రపంచాన్ని ఆనంద తన్మయల్ని చేసింది ఆ రోజుల్లో ప్రతి ఎంటా ప్రతి గంట ఈ పద్యాలు గ్రామఫోను రికార్డుల ద్వారా మారుము అవి ఎంతగా ప్రభావాన్ని చూపాయంటే ఎందరెందరో స్త్రీలు పూలు పెట్టుకోవటం మానివేశారు మాపల్లెలో గోపాలుడు పోస్టుమాన్ చిత్రాలలో ఆ పద్యాలను వినిపించారు అంతే కాదు పుష్పవిలాపం పద్యాలు సంస్కృతంలోకి హిందీలోకి ఇంగ్లీష్లోకి అనువదింపబడి విశ్వసాహిత్యంలో మణిదీపాలయ్యాయి ఒకసారి ఆంధ్రక్రైస్తవ కళాశాలలోని స్పెషల్ తెలుగు బిఏ విద్యార్థులు కొంతమంది పాపయ శాస్త్రి గారింటికి వచ్చారు అప్పుడప్పుడు అలా వచ్చి తమకు వచ్చిన సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవటం వాళ్ల అలవాటు ఆ వచ్చిన అమ్మాయలను కుర్చీల్లో కూర్చుండమన్నారు కరుణశ్రీ గారు ఎండలో వచ్చారేమో వాళ్లందరికీ చల్లని మంచినీళ్లు కూడా ఇచ్చారు వాళ్ల వాళ్ల సందేహాలను తెలుసుకుని తగిన సమాధానాలు చెప్పారు అందరూ సంతృప్తి పడ్డారు ఇంతలో ఒక అమ్మాయి తన కుర్చీ ముందుకు మాస్టారు మీ కవులు అన్ని అబద్దాలు వ్రాస్తారండి అన్నది కరుణశ్రీ గారు కొంచెం ఆశ్చర్యపడి ఎందుకమ్మా అలా అంటున్నావు కవులు ఎప్పుడు అబద్ధాలు రాయరే అన్నారు ఆ అమ్మాయి వెంటనే మీ ఇంట్లో ఇన్ని కుర్చీలు కనిపిస్తున్నాయి అన్నది జంకుగొంకులు లేకుండా కరుణశ్రీ ఒక్క క్షణం చిరునవ్వు నవ్వుతూ అమ్మా అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన ఆ భగవంతుడు నా ఇంటికి వస్తే ఆయన కూర్చోవటానికి తగిన కుర్చీరు లేవన్నాను గాని ఆంధ్రక్రైస్తవ కళాశాల ఆడపిల్లలు వస్తే కూర్చోటానికి కుర్చీలు లేవనలేదు కదా పూర్తిగా ఆ పద్యం చదువు అన్నారు ఆ అమ్మాయి చదివింది కూర్చుండమాయింట కుర్చీలు లేవు నా ప్రణయంకమే సిద్ధపరచనుంటి పాద్యమునిడమాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి పూజకై మా పుష్పాలు లేవు నా ప్రేమంజలు సమర్పినుంటి ఇంకా ఆ అమ్మాయి మారు మాట్లాడలేదు సందేహం తీరింది గదా ఇది కరుణశ్రీగారి సద్య స్ఫూర్తికి నిదర్శనం మొక్కలకు పాదులు తీసి బావిలో నుంచి నీళ్లు తోడిపోయటమంటే కరుణశ్రీ గారికి ఇష్టం అలా చేయటం వల్ల ఆ మొక్కలన్నీ తమ కమ్మలనే చేతులతో రెమ్మలనే వ్రేళ్లతో మనల్ని ఆప్యాయంగా స్పృశించి అభినందిస్తాయని ఆయన చెప్పేవారు ఆయన రచించిన ఉదయశ్రీ ప్రథమ భాగం యాభై సార్లు ముద్రితమై స్వర్ణోత్సవం జరుపుకుంది విజయశ్రీ కరుణశ్రీ కావ్యాలు ఇరవై సార్లు ముద్రింపబడి రజతోత్సవం జరుపుకున్నాయి ఈ మూడు పుస్తకాలను పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో హైదరాబాదు రవీంద్ర భారతిలో ఆనాటి ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఒకేసారి ఆవిష్కరించారు భారతీయ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు సభాధ్యక్షులుగా వ్యవహరించారు ఇంతగా ప్రజాదరణ పొందిన కరుణశ్రీ గారికి పద్మశ్రీ పద్మభూషణ్ కళాప్రపూర్ణ వంటి బిరుదులు రాలేదే అని మిత్రులు చింతిస్తుంటే ఎందుకు బాధపడతారు నా పద్యాలు మన రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు అభిమానంగా చదువుకుంటున్నారు ఆంధ్ర పాటకులే నాకు పద్మశ్రీలు తెలంగాణ పాటకులే నాకు పద్మభూషణులు రాయలసీమ పాటకులే నాకు కళా ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అనేవారు ఆయన అమరావతిలో మ్యూజియంలో భద్రపరచబడిన అపురూపమైన బౌద్ధ శిల్పాలు మహాచైత్యం ఆయక స్తంభాలు మొదలైనవి తిలకించినప్పుడు అంతరంగంలో సాగిన ఆలోచనా పరంపరలే కరుణరసప్రధానమైన గౌతమ బుద్ధుడి జీవితాన్ని తెలిపే కరుణశ్రీ కావ్యానికి ప్రాతిపదిక అయిందని ఆయన చెప్పేవారు అమరావతిలోని రామకృష్ణ విద్యాపీఠంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన నాలుగేళ్లలో ఆయన రెండుసార్లు నటుడిగా వేదిక మీద పాల్గొన్నారు ఒకసారి ఇద్దరు చలికత్తల మధ్య రాధగా అభినయించారు మరోసారి చంద్రగుప్త చారిత్రాత్మక నాటకంలో చంద్రగుప్తుడిగా నటించారు తరువాత చతాదికంగా భోన విజయం మహాసభల్లో ముక్కుతిమ్మన కవీంద్రుడిగా పాల్గొన్న వేషం మాత్రం వేసుకోలేదు అలాగే ఇంద్రసభ సాహితీ రూపకంలో అడివి బాపిరాజుగా నవరసతరంగిణి సాహితీ రూపకంలో కరుణరస ప్రతినిధిగా సాహిత్య ధర్మాసనం రూపకంలో బమ్మెర పోతనగా సహృదయుల సుకుమార హృదయాలను రసమయం చేశారు పాపయ శాస్త్రి గారికి అత్యంత ప్రీతిపాత్రుడైన గాంధీ మహాత్ముడి చేతుల మీదుగా రాష్ట్ర భాషా విశారద సర్టిఫికెట్ తీసుకోవటం దేవదాసు పాటలు పుష్ప పద్యాలు కలిపి అచ్చివేసిన పుస్తకాన్ని ఒక వ్యాపారి తనకే అమ్మబోవటం ఢిల్లీలో రిపబ్లిక్ దినోత్సవం నాడు అఖిల భారత కవి సమ్మేళనంలో తెలుగు కవితా ప్రతినిధిగా పాల్గొనటం తన పద్యాలను ప్రశాంతి నిలయంలో భగవాన్ సత్యసాయి బాబా చదివినప్పుడు పరవశించటం విజయవాడలో కనకాభిషేక సువర్ణ ఘంటా కంకణ సత్కారాలను అందుకోవటం విశ్వయోగి విశ్వంజీ ఆలింగనంలో ఆనందించటం బెనారసు హిందూ విశ్వవిద్యాలయంలో తనను గురించి పరిశోధన చేసి పిహెచ్ పట్టం అందుకున్న డిఎస్వి సుబ్రహ్మణ్యం గారిని అభినందించటం వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డీలిట్ పట్టాన్ని అందుకోవటం కరుణశ్రీ గారి జీవితంలో స్మరణీయమైన కొన్ని ప్రధాన సన్నివేశాలు కరుణశ్రీ జంజార పాపయ్య శాస్త్రి గారు జీవించినంతకాలం కవిత్వం వ్రాసి కవిత్వం వ్రాసినంతకాలమే జీవించిన మహాకవి తన కవిత్వాన్ని ప్రజల నాల్కలపై నాట్యం చేయించిన ప్రజాహృదయాస్థాన కవి ప్రపంచం కరుణలో పుట్టి కరుణలో పెరిగి కరుణలోనే విలీనమవుతుంది అని విశ్వసించిన విద్వన్మణి ఆయన జూన్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై అస్తమించారు కరుణశ్రీ జంచ పాపయ్య శాస్త్రి గారి కాయం కాలగర్భంలో కలిసిన కరుడు నిండిన హృదయాల్లో నిత్యము ఉదయిస్తూనే ఉంటాడు కరుడు కట్టిన మానవత్వాన్ని తట్టి లేపుతూనే ఉంటాడు మా మామగారు బాటనీ ప్రొఫెసర్ తెళ్లపిల్ల వెంకట్రావు గారికి ఆప్తమిత్రుడైన కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారిని స్మరించటం నా అదృష్టం ఓం శాంతిహి శాంతిహి శాంతిహి